ఎత్కారణం కారణం ఏమంటే అంటే జీవలింగం ఉంది అన్నారు కదా జీవలింగం ఉందని చెప్పడానికి కారణం ఏమంటే యత్కారణం నీవు తెలుసుకోవాలి వాణ్ణి సవైవేదిత్య అని చెప్పాడు బాలాక్యం ఆ వాక్యమేక మనం చూస్తున్నాం చెప్పి తర్వాత ఏం చేసాడంటే అది వాక్యశేషం తర్వాత ఏం చేశాడు ఆ తెలుసుకోదగ్గవాడు ఎవడైతే నువ్వు తెలుసుకోవాలో వాడు పురుషాణాం అని చెప్పాడు ఆ పురుషులందరూ తెలుసు బాలాకి బాలాకి ఆదిత్య పురుషుడు తెలుసు తెలుసు అంటే ఉపాసించాడు చంద్రపురుషుడు తెలుసు వీళ్ళందరినీ తెలుసుకున్నాడు ఉపాసించాడు వీళ్ళని కాదు ఉపాసించడం వీళ్ళందరినీ చేసిన వాడిని వీళ్ళందరి యొక్క కర్తను నీవు తెలుసుకోవాలి అని బాలాకి అజాతశత్రువులు చెప్పాడు చెప్తే ఆయనేం చేశాడు బాలాకి ఉపేయతం బాలాకి నాకు తెలీదండి మీరు నాకు చెప్పండి అని ఉపసాధనం చేశాడు దండం పెట్టి నేను మీ దగ్గర నేర్చుకుంటాను అని ఉపసందనం చేశాడు చేస్తే అప్పుడు సరే చెప్తాను రా అని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి నిద్రపోతున్న వాడి దగ్గరే వాడి దగ్గర సో బుబోధిషు అజాత అతనికి బోధిద్దాము మంచి బుద్ధిమంతుడి బలాకి ఎవరు ఏ పురుషుణ్ణి యథార్థంగా తెలుసుకోవాలో ఆ తత్వాన్ని బోధిద్దాము అనే కోరిక ఆ రాజు ఏం చేశాడంటే నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్ళాడు సుప్తం పురుషం ఆమంత్రియ పిలిచాడు అక్కడ కూడా కౌషీకకిలో కూడా బృహన్ పాండరవాస సోమరాజన్ అనే పిలిచాడు అక్కడ కూడా పిలిస్తే ఆమంత్రణ శబ్ద అశ్రవణ ఆ పిలుపు సౌండ్ ఏదైతే ఉందో వాడు వినలేదు వినలేదు అంటే తెలియలేదు తెలియలేదు అంటే అనుభవానికి రాలేదు అని అర్థం అంటే అర్థం అక్కడ భోక్త లేడు అని అర్థం భోక్తుంటే అనుభవానికి వస్తుంది శబ్దం శబ్దం అనుభవానికి వచ్చితా అంటే వినబడుతుంటాయే వినమే అనుభవం కాబట్టి ఇక్కడ శబ్దం మనం పలికేమే కానీ శబ్దానుభవం కలగలేదు కనుక ఇక్కడ భోక్త లేడు ఇప్పుడు ఉన్నదెవరు దేహం ఉంది భోక్త కాదు భోక్త అయితే మన రిప్లై ఉండాలిగా ప్రాణం ఉందండి పీలుస్తున్నాడు గాలి ప్రాణం కూడా భోక్త కాదు భోక్త అయితే రిప్లై ఇవ్వాలి అని నిరూపించి ప్రాణాదీనాం అభోక్తృత్వం ప్రతిబోధ్య అర్థమైందా నీకు బాలాకి అని చెప్పి ప్రాణము భోక్త కాదు తెలిసిందా ఆ తెలిసిందండి దేహము అది భోక్త కాదు అది తెలిసింది అని చెప్పి అప్పుడు ఏం చేశాడంటే అక్కడ చిన్న బెత్తం ఒకటి ఉంది ఆ బెత్తంతో దెబ్బ వేశాడు ఎస్టి ఘాత రాజు కదా వాడు ఎవరో సేవకుడు అక్కడ పడుకుని ఉన్నాడు అంతస్పురంలో చిన్న కట్టె పక్కనే పెట్టుకుని పడుకున్నాడు ఆ కట్టె తీసుకుని ఆ కట్టెతో వాడిని కొట్టే కొట్టేటట్టు గట్టిగా కొట్టాడు అనుకోకపోయింది అయితే ఎస్టి ఘాత అక్కడ అలాగే ఇక్కడ పానీనా ఆపేషం మనం ఉంది ఇక్కడ చూడండి వెరైటీ కొంచెం ఇదే అక్కడ వచ్చింది వాళ్ళ ఘాతని వేశాడు వాళ్ళు ఏచి కూర్చున్నాడు వాడింకా వాడింకా వాడి పార్టీ అయిపోయింది అక్కడికి ఇంకా ఆ తర్వాత వాడితో చేసేది ఏముండదు మహారాజు వాడు దాన్ని వాడు పోయాడు అయిపోయినా వాటి స్టోరీ అయిపోయాడు ఇప్పుడు మహారాజు చెప్పాడు ఆ లేచి కూర్చున్నవాడు ఈ శబ్దాన్ని విన్నాడు మహారాజా అంటున్నాడు అంటే విజ్ఞానమయుడు భోక్త తెలుసుకునేవాడు తెలుసుకునేవాడే భోక్త అవుతాడు వాడు వాడు ఎవడిప్పుడు జీవుడు జీ లేచి కూర్చున్నవాడు జీవుడేగా కాబట్టి జీవుడే భోక్త అని నిరూపితం అయిపోయింది జీవుడే భోక్తాన్ని నిరూపితం అయిపోతే ఈ సూర్య చంద్రాది పురుషులందరూ భోక్త కోసం ఉన్నారు కనుక ఇండైరెక్ట్గాను ఏదో ఏదో రూపంలో వీడి యొక్క భోక్తృత్వమే వాళ్ళకి కర్త అయినాడు భోక్తృత్వం ద్వారా కర్త అయ్యాడు ఎందుకంటే భోక్తా కర్త ఒకడే అవుతాడు మీరు సుఖాన్ని భోగిస్తే ఆ సుఖానికి కావలసిన పుణ్యాన్ని కర్తెవరు మీరే కాబట్టి సూర్య చంద్రాదులను మీరు భోగిస్తున్నారు అంటే వాళ్ళకి కర్త మీరే జీవుడే అని జీవుణ్ణే భోక్తగా ప్రతి బోధించాడు ఆయన జీవుడే భోక్త భోక్తారం ప్రతి బోధయతి జీవుడు భోక్త అంటే ఆదిత్య చంద్రాది పురుషులందరూ కూడా భోగ్యులవుతున్నారు కనుక జీవుడే వాళ్ళకి కర్త అయిపోతాడు సాక్షాత్గానో ఏదో రకంగా ఇన్ సమ్ కర్త అవుతాడు కాబట్టి ఏదేషాం పురుషాణాం కర్త అని చెప్పడానికి వాక్య చక్కగా ఉపకరిస్తుంది ఇంకా అయితే అప్పుడే వాళ్ళ తథ పరస్తాదీ జీవలింగం అవగమ్యతే అంతేకాకుండా తర్వాతి మంత్రం ఈ వాక్య శేషం ఇంకొంచెం ముందుకు వెళ్ళండి ఈ నిద్రలేపడం ఇదంతా అయిన తర్వాత ఇంకో వాక్యం దాన్ని చూసుకున్నా కూడా ఇది జీవుడేనండి అని మనకు తెలిసిపోతుంది ఎందుకంటే జీవుణ్ణి చెప్పే సూచన లింగము అక్కడ బాగా బలంగా ఉన్నది లింగము అంటే తెలుసు కదండి పొగ లింగము వన్కి లింగము పొగ పొరుగతో వన్మ ఇందువల్ల ధూమ ధూమ లింగం పొగ నిప్పుండి అన్నట్టుగా అది చూసి ఇది జీవుడేనయ్యా అంటే లింగం ఉందన్నమాట అది ఎలాగంటే త్రేష్ఠీ స్వైర్భువా స్వా శ్రేష్ఠి భుంజంతీమే ఏష ప్రజాత్మాతైరాత్మర్భు ఏమే ఏ ఆత్మాన ఏతమాత్మానం భుంజంతీ అని ఉంది వాక్యం ఈ వాక్యం మీరు చూడగానే ఇదంతా జీవుడు ప్రకరణం అండి బాబు ఇది ఈ జీవుడు తప్ప హిరణ్య గర్భుడు కాదు పరబ్రహ్మ కాదు ఇది జీవుడే అని మీకు తెలిసిపోతుంది వాక్యం చూడగానే వాక్యం ఎలాగంటే యథ అది ఎలాగంటే తద్యథ దృష్టాంతం శ్రేష్ఠి అంటే సేఠ్ జీ అర్థం సేఠ్ సేట్ అంట శ్రేష్ఠి అంటే సేట్ సేటు దృష్టాంతం కొంచెం బాగా డబ్బు ఉన్నవాడు పది మంది సేవకులు ఉన్నవాడిని దృష్టాంతంగా చెప్తున్నాడు సేటుజీ ఉన్నాడే స్వైి భుమితే తన పరిచారకుల ద్వారా భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు స్వైర్భుతే అంతేకాదు యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి ఇప్పుడు శ్రేష్ఠి బ్రేక్ఫాస్ట్ టైం అయింది పట్టుకురండి అంటాడు అంటే వాళ్ళు చక్కగా బంగారపు ప్లేటు వడ్డనా దేస్తారు బంగారపు స్పూన్స్తో వడ్డిస్తారు అక్కడ వీడు పెసరట్టు వడ్డిస్తారు బంగారుపు స్పూన్తో వడ్డిస్తారు ఆ పెసరట్టు ఆ పెనం నుంచి తీసేప్పుడు అది దారి కింద పడితే బమ్ములు తీసి వీలు ప్లేట్లో వేసుకుని బంగారపు స్పూన్తో వడ్డిస్తారుస్తూ ఉంటుంది ఒడ్డించేవాడు టోపీ ఒకటి పెట్టుకుని తెల్లటి డ్రెస్ ఒకటి ఖరీదైన డ్రస్సు శ్రేష్ఠి కదా వచ్చి ఒడ్డిస్తాడు వీడు అర అర ప్రసరం తుగ్గేప్పుడు వీడు కడుపు మంట ప్రారంభమవుతుంది వీడి వల్ల కాదు అర తిని అంతే వాడి ప్రాణం అంతే ఎందుకంటే తినలేడు యాసిడ్ రిఫ్లెక్షన్ ఇవి ఇవి ఉంటాయి తినలేడు ఈ కెన్నాటి కోసాలు ఉంటుంది షుగర్ ఉంటుంది ఏం వీడు ఏదో ఒక తింటాడు వాళ్ళు అర చేస్తారు మీరేదో ఇది ఒకేసారో ఏదో పిస్తారో కలికేసి పోతాడు అవుతాడు అప్పుడు వాళ్ళు చక్కగా కూర్చుంది వాళ్ళు పోం చేస్తారు బిల్లు మీరు కట్టుకుంటే కాబట్టి స్వాహ శ్రేష్ఠం భుంజంతి వాళ్ళందరూ కూడా శ్రేష్జీని వాళ్ళు అనుభవిస్తూ కాబట్టి ఈ లోకల్లో భోక్తెవడు భోగ్యుడెవడు చెప్పలేదు ఇప్పుడు తండ్రి భోక్త కొడుకు భోగ్యుడు అది రివర్స్ అయిపోవడానికి ఎంతో టైం పట్టదు వాడు భోగట్ అయిపోతాడు ఈరు భోగీడైపోతాడు ఇలా అడుగుతూ ఉంటుంది సంవత్సరం అంటే అలాగే ఉంటుంది అందుకనే వేదాంతులకి మోహమాటాలు ఆసక్తులు ఏమీ పెద్దలు ఉండవు పోతూ ఉంటారు ఎవరిలో పుట్టేటంటే మంచిది ఆ పోయేటంటే కూడా మంచిదంట అన్నిటికీ నవ్వే పుట్టినకి నవ్వే పోయేదానికి నవ్వే ఇంకా అంతకంటే నవ్వడం తప్పించేసి ఇదే ఉంది మొన్న నేను ఎక్కడికో వెళ్ళా ఏదో ఎవరో పోయారు వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తుంటే ఆగా ఆగణ రామనామ సత్య హయన అనండి అని అనిపించా రామనా అదే అంటూ ఉండాలి మీరు మళ్ళీ మధ్యలో వద్దు రామ రామ అంటే ఏమిటి అర్థం ఏంటని అడిగారు అదే సత్యం ఇది సత్యం కాదని దీన్ని చూస్తే తెలియట్లేదా మీకు అంటే కట్టి శవాన్ని తీసే కట్టి మూసుగుపోయి తగలబెట్టి రకా వస్తున్నారంటే ఏది సత్యం ఇదైతే సత్యం కాదు అని తెలిసిపోయింది కదా సత్యం ఇంకా వేరే దానికి రామ పేరు రామనామ సత్య అంతే కాబట్టి దీంట్లో ఎవడు ఎవరిని భోగిస్తున్నాడు అన్నది ఏమీ ఉండదు నౌకర్లు పెట్టుకుని ఇప్పుడు డ్రైవర్లు పెట్టుకుంటారు కారు కొనుక్కుని డ్రైవర్లు పెట్టుకుంటారు వీళ్ళు అనుకుంటారు కారుని డ్రైవర్ని మనం భోగిస్తున్నాము అని ఆ కారు ఆ డ్రైవరు కలిపి వీడిని భోగించేస్తూ ఉంటారు చాలా అయితే ఫాస్ట్ రేట్ వీటిని భోగించేస్తూ ఉంటారు వీడికి తొందరగా బీపీలోని వచ్చి ఒక ఒక రెండేళ్ళ ఆయుధాయం తగ్గిపోతుంది వాళ్ళ మూలంగా వాళ్ళే భోగిస్తారు వీడిని వీడి నేను భోక్తానని అనుకుంటాడు ఓపీసర్ భోక్త వీడు అడుగుతూ ఉంటాడు కాబట్టి పరస్పరము భోక్తా భోగ్యము ఇలాగే ఇదే విధంగా ఇది దృష్టాంతం ఇదే విధంగా ఏషా ప్రజ్ఞాత్మ ఇదిగో ఈ జీవుడు జీవుడిని ప్రజ్ఞాత్మ అన్నారు ఇంతదాకా ప్రాణ ప్రాణ అని ఇప్పుడు మళ్ళీ అంటే యో వై ప్రాణ యా ప్రజ్ఞా స ప్రాణ అని కూడా కౌశీతీ ఉపనిషత్తులోనే చెప్పి పెట్టారు ఇక్కడే ఉన్నది నాకు గుర్తు నువ్వుకి ఏదైతే ప్రజ్ఞ అనుకుంటున్నావో అదే ప్రాణము ఏది ప్రాణం అనుకుంటున్నావో అదే ప్రజ్ఞ భోజనం చేయకపోతే ప్రజ్ఞ అంతా పోయి ప్రాణమే నువ్వు అంటున్నాడు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత ప్రాణం వెనక్కిపోయి ప్రజ్ఞంతా ముందుకు వస్తుంది కబుర్లు బాధ్యున్నాడు కాబట్టి యహ యహ ప్రాణ స ప్రజ్ఞ యా ప్రజ్ఞ సహా ప్రాణ కాబట్టి కౌశీతికి సందర్భంలో ప్రాణహానా ప్రజ్ఞాత్మానా ఒకటే ఈ ప్రజ్ఞాత్మ అంటే ఈ జీవుడు ఏతై ఆత్మభి భుకే వాడు చుట్టూ ఇంకా ప్రజ్ఞాత్మలను పెట్టుకుంటాడు వాడు ప్రజ్ఞాత్మ ఓ అమ్మాయిని పెళ్ళాడతాడు ఆ అమ్మాయి ప్రజ్ఞాత్మ అమ్మాయి కొంచెం అమాయకంగా ఉంటే ఒప్పుకోడు పెళ్లికి ముందు కొంచెం అమాయకంగా కొంచెం పల్లెటూరు వాతావరణంలో ఉందనుకోండి నాకు నచ్చలేదంట బీటెక్ పాస్ అయితే కానీ పెళ్ళాడు సరే ఎంఎస్ పాస్ అయిన అమ్మాయిని పెళ్ళి అడితే వీడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వీడికి హనీ గివ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని అడగడానికి భయం అందుకోసం ఎక్కడో మధ్యలో తాగేసి వస్తుంది వీడు అడిగాడు ఒకసారి హనీ కెన్ యూ గివ్ మే కప్ ఆఫ్ కాఫీ అని అడిగాడు తెలిసింది English no arun tadu. I think I will give you the sari honey. Please you go and get it. And get me also one more cup. I think I will give you the sari honey. I think I will give you the sari honey. ఈ బ్రహ్మచారులు వివాహం కోసం వాడి వాడి వాడి డిమాండ్స్ చెప్తున్నప్పుడు నేను విధి సరే ఖాళీ అది అనుకుంటా ఎందుకంటే వాడికి అర్థంగా చెప్పింది ఈ కెనాట్ అది గుయ్యరాజ్ చెప్తే వాడికి తెలియదు పడ్డ తర్వాతే తెలుస్తుంది వీడు ఈ ప్రజ్ఞాత్మ తన చుట్టూ ఆత్మల్ని పెట్టుకుని ఇతర ప్రజ్ఞాత్మలను పెట్టుకుని వాళ్ళని భోగిస్తూ ఉంటారు ఏవమేవ ఏతే ఆత్మాన ఏతం ఆత్మానం భుంజంది సరిగ్గా అదేవిధంగా ఈ చుట్టూ ఉన్న ప్రజ్ఞాత్మలందరూ వీళ్ళని భూజిస్తూ ఉంటారు వీళ్ళు తినేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళని తినేస్తూ ఉంటారు అని చెప్తాను దెర్ ఇస్ నో విన్నర్ ఇన్ దిస్ గేమ్ నో విన్స్ ఇన్ దిస్ గేమ్ ఈ గేమ్లో విన్నది ఎవడూ ఉండదు ఆ గేమ్ అలా పోతూ ఉంటుంది అంతే ఈ గేమ్లో ఇది హ్యాపీ ఇది అన్హ్యాపీ అనే ఉండదు అంత సమయం దుఃఖం అందరూ కూడా ఈ క్యాన్స్గా ఉంటారు ఇన్సెక్యూర్గా ఉంటారు భయపడుతూ ఉంటారు రోగాలు వస్తాయేమో అని భయపడతారు ఎక్కువ కాలం బతకమేమో అని భయపడతారు డబ్బు చాలదేమో అని భయపడతారు అందరూ భయపడుతూ ఉంటారు ఎందుకంటే అందరూ దేహాభిమానం కలిగి ఉంటారు అందరూ పరిచ్ఛిన్నమైనటువంటి దేహాదులందు మనత్వాన్ని కలిగి ఉంటారు అందరూ లోభాన్ని కలిగి ఉంటారు ధనం మనని కాపాడుతుంది అనేటువంటి ఒక లోభంలో ఉంటారు మోహాన్ని కలిగి ఉంటారు ఈ లక్షణాలు ఉన్న తర్వాత వాడు సుఖపడేందుకు ఛాన్సే లేదు మనం ఊరికే భ్రమపడతాం వాడు సుఖపడిపోతున్నాడు అని మనం భ్రమపడతాం మనం ఏమనుకుంటాం అంటే వాడు ఏసీ కార్లో పోతున్నాడు వాడు ఎవడో షాఫర్ నడిపి తీసుకెళ్తున్నాడు కాబట్టి వాడు సుఖపడుతున్నాడని మనం అనుకుంటాం అది మన యొక్క మోహం మనం అలా అలా అనుకున్నట్లా చేస్తుంది తప్ప ఎవరూ సుఖపడి ఇది ఉండదు ఇట్స్ ఏ నో విన్ గేమ్ ఇది సంసారం ఉన్నది నో విన్ గేమ్ అందుకోసమే వేదాంతం అవసరమైంది దేవుడు దెయ్యం ఇవన్నీ అవసరమయ్యాయి బికాస్ ఇట్స్ ఏ నో విన్ గేమ్ దాంట్లో విన్నర్ ఎవడూ ఉండడు విన్నర్ ఎవడు ఉంటాడు దెర్ ఇల్ నో విన్నర్స్ ఇప్పుడు మావో సంఘర్షణ ఉంది దీంట్లో విన్నర్ ఎవడు గవర్నమెంట్ విన్నరా మావోయిస్టులు విన్నర్సా దిర్ విల్ బి నో విన్నర్స్ ఇన్ దట్ గేమ్ ఈ టెర్రరిజం ఉంది హూ విన్స్ అమెరికా విన్ అవుతుందా టెర్రరిస్టులు విన్ అవుతారా దెర్ విల్ వి నో విన్నర్స్ సంసారం ఇస్ లైక్ దట్ దెర్ ఇస్ నో విన్నర్ ఇన్ దట్ గేమ్ కాబట్టి భక్తి ఎందు ప్రతివాడు విన్నరే జ్ఞానం అందరూ విన్నర్సే సంసారంలో దెర్ నో విన్నర్ కాబట్టి ఈ ఉపభోగం ఇలా నడుస్తున్నాయి భోగాన భుక్తాహ వయమేవ భుక్తాహ కాలోన యాత వయమేవ యాతాహ అని భక్తుల శుభాషితాల్లో కాలం వెళ్ళిపోతుంది కాలం వెళ్ళిపోవడం ఏం లేదు వీడే పోతున్నాడు బాగా అనుభవించం వీడు అనుభవించింది ఏం లేదు అనుభవింపబడ్డాడు అని అర్థం భోక్తత్వం ఉంటుంది ఉంటుంది ఇటు అటు అటు ఇటుగా నడుస్తూ ఉంటుంది వేదాంత ఈ వైరాగ్యం అంతా పక్కన ఆ వాక్యంలో జీవుడు కనపడ్డా హిరణ్య కర్భుడు పరబ్రహ్మ కనబడ్డా వాక్యంలో జీవుడు మోహమాటం ఏం లేదు కదా సందేహం ఏం లేదు కదా కాబట్టి జీవలింగము స్పష్టంగా గలదు కాబట్టి ఇక్కడ ఏతేషాం పురుషాణం కర్త ఎస్ ఏతత్ కర్మ అది ఎవరండి జీవుడు సవైవేదిత్య ఆ జీవుడిన మనం తెలుసుకోవాలి బాగుంది ఇంకా ప్రాణభృత్వాచీవ ఉపపన్నం ప్రాణశబ్దత్వం కాబట్టి ఇందాక ప్రాణశబ్దం ఉంది కనుక వాక్యశేషంలో అది హిరణ్య గర్భుడికి లింగము అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మాట మార్చారే అంటే పర్వాలేదయ్యా ఇప్పుడు మార్చుకోను ప్రాణశబ్దము హిరణ్య గర్భుడికి లింగం కావచ్చు జీవుడికి లింగం కావచ్చు ఎందుకంటే జీవ అంటే ప్రాణధారమే జీవుడు అంటే ప్రాణం గలవాడే జీవుడు కాబట్టి ఆ శబ్దం అలాంటిది అది బ్రహ్మకి లింగం అవదు తప్ప జీవుడికైనా లింగం అవుతుంది హిరణ్య గర్భుడికైనా లింగం అవుతుంది హిరణ్య గర్భుడు అనే పక్షానికి నచ్చితే హిరణ్య గర్భలింగంగా తీసుకోవచ్చు లేదు జీవపక్షమే బాగుందనుకుంటే దాన్ని జీవలింగంగా స్వీకరించటంలో మనకి ఆటంకమేమీ ఉండదు బానే ఉంటుంది అది తస్మాత్ జీవముఖ్య ప్రాణయో అన్యతరగ్రహణీయ పరమేశ్వర పరమేశ్వర అంటే పరబ్రహ్మ అని అర్థం నిర్గుణ పరబ్రహ్మను ఆయన పరమేశ్వరుడు అంటాడు శంకరులు అలాగే దాన్ని అలా రాసేస్తారు ఆయన అలా వాడుకుంటారు పదాలని ఎవడో ఒక అబ్జెక్షన్ పెట్టారు ఒక అబ్జెక్షన్ రికార్డెడ్ అబ్జెక్షన్ ఉంది ఎవడో ఫిలాసఫర్ ఈయన ఈశ్వర బ్రహ్మ అనే పదాలని ఇండిస్క్రిమినేట్గా సినానిమస్గా వాడేస్తూ ఉంటారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల డిస్టింక్షన్ పెడతారు ఇది ఏమిటి అబ్జెక్షన్ ఉంది నా దగ్గరికి పుట్టుకొచ్చారు అబ్జెక్షన్ నేనన్నా ఆయన మొత్తం శాస్త్రం అంతా చదువుకున్నవాడు కాదు ఏదో కొద్దిగా చదివి రాసిన మాటది మొత్తం శాస్త్రం అంతా క్షణంగా చదివితే ఒక సంగతి అర్థమైపోతుంది ఈశ్వర బ్రహ్మ పదాలే కాదు ఇతర అనేక సందర్భాల్లో అనేక పదాలను స్వేచ్ఛగా వాడతారు భాష్యకారులు ఆ రకమైన స్వేచ్ఛ ఉంటుంది భాషని వాడే స్వేచ్ఛ ఉంటుంది అటువంటి అడ్డంకులు మనం పెట్టకూడదు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే మనం చేయాలి ఆ విషయం ఆయనకి తెలియక అలా రాశాడని నేను చెప్పాను విచ్ ఇస్ ట్రూ కాబట్టి పరమేశ్వర అంటే నిర్గుణ పరబ్రహ్మ బ్రహ్మ జగ బ్రహ్మ జిజ్ఞాస ఉంది చూడండి బ్రహ్మ అదే అర్థం ఎందుకంటే ఆ పదమే వస్తుంది ఇక్కడికి బ్రహ్మ బ్రహ్మ జగద్వాచత్వాత్ సూత్రం కాబట్టి ఆ పరబ్రహ్మకి లింగాలు ఏం ఇక్కడ నా పరమేశ్వర తల్లింగ అనవగమాత్ ఆ పరమేశ్వర లింగం ఒక్కటి కూడా లేదు ఉన్న లింగాలు ప్రాణలింగము ప్రాణశుద్ధము అనే లింగాన్ని పెట్టుకుని మీరు ముఖ్య ప్రాణము అంటే హిరణ్య గర్భుడిని పెట్టుకోవచ్చు లేదా జీవుడనే పెట్టుకోవచ్చు ఉంటే వ్యష్టి పెట్టుకోండి లేకపోతే సమష్టి వాక్యాన్ని పెట్టుకోవాలి తప్ప వ్యష్టికి సమష్టికి అతీతమైన పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ ఒకటి అసలు ఎక్కడ ఛాన్సే లేదు ఏవం ప్రాప్తే బ్రూమ ఈ విధంగా నిర్ధారింపబడగా మేము చెప్తున్నాము అని ఇప్పుడు సిద్ధాంతం పరమేశ్వర ఏవా అయం ఏాం పురుషాణం కర్త సార్ ఇక్కడ ఉన్నది పరమేశ్వరుడే అయం ఆత్మరూపంగా ప్రకాశించే పరమేశ్వరుడే ఆదిత్య చంద్రాది పురుషులకు కర్త అగుతాం పురుషాణం కర్త హిరణ్యగర్భుడు కాదు జీవుడు కాదు పరమేశ్వరుడు కస్మాత్ అని ముందు రెండు రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఏతేషాం పురుషాణాం కర్త ఒకటి ఎస్య ఏతత్ కర్మ రెండోది రెండు ఈ రెండు కూడా పరమేశ్వరుణ్ణే చెప్తాయి తప్ప జీవుణ్ణి కానీ హిరణ్య గర్భుణ్ణి చెప్పవు దాంట్లో ముందు ఒకటి టేకప్ చేశారు వెరీ సూల్ రెండో కూడా వస్తారు ఉపక్రమ సామర్థ్యం ఉపక్రమము ఉపసంహారము వీటికి తాత్పర్య లింగములు పేరు ఇప్పుడు తాత్పర్యము శృతి యొక్క తాత్పర్యమేది అది మన చర్చ శృతి యొక్క తాత్పర్యము జీవుడా చరణ్య గర్భుడా అన్నప్పుడు ఆ తాత్పర్యాన్ని చెప్పేటువంటి లింగములు కొన్ని ఉంటాయి ఏమిటా లింగములు ఉపక్రమోపసంహారం ఉపక్రమం ఏమిటి ఉపసంహారం ఏమిటి అర్థవాద ఆ తర్వాత మొత్తానికి అభ్యాస అర్థవాద ఉపపత్తి యుక్తులు తర్వాత ఇంకొకటి ఫలము ఏదో అపూర్వత ఒకటి ఇలాంటివి ఆరున్నాయి అపూర్వత ఒకటి ఆరున్నాయి ఒక శ్లోకం ఉంటుంది ఉపక్రమోపసంహారం అభ్యాస అపూర్వతా ఫలం ఏదో ఆరున్నాయి కాబట్టి దాంట్లో అవన్నీ కూడా తాత్పర్యాన్ని నిర్ధారించే లింగములు దాంట్లో ఒకటి పట్టుకున్నారా ఉపక్రమ సామర్ అన్నీ ఉండక్కలా ఏమో కొన్ని ఉంటాయి మొత్తం ప్రపంచంలో ఎన్ని లింగాలు ఉంటాయి అన్నీ ఉంటాయండి ఆయా లింగాలు ఆయా సందర్భాల్లో ఉంటాయి కొన్ని చోట్ల అన్నీ ఉంటాయి సో ఉపక్రమ సామర్థ్యం మీరు ఉపక్రమం చూసుకోండి ఉపక్రమంలో జీవుడు ఉన్నాడా హిరణ్య గర్భుడు పరమాత్మ ఉన్నాడా చూసుకోండి దాన్ని బట్టి చాలా విషయాలు సెటిల్ అయిపోతాయి ఇహ హీ బాలాకి అజాతశత్రునా సహ బ్రహ్మతే బ్రవాణి ఇది సంవదితు ఉపచక్రమే ఓకే మీరు ఉపక్రమం చూడండి ఉపక్రమం హాలు ప్రారంభమే ఎలా ఉంది ఓ వృత్తాంతం ప్రారంభమైంది అనే ఆయన వచ్చాడు వచ్చి మీరు అజాతశత్రువుల దగ్గరికి వచ్చాడు వచ్చి ఏమన్నాడంటే మీకు నేను బ్రహ్మను బోధిస్తాను అని మొదలుపెట్టాడు ఉపక్రమంలో ఎవరున్నారు బ్రహ్మన్నాడా హిరణ్య బ్రహ్మడు ఉన్నాడా జీవుడు ఉన్నాడా బ్రహ్మతే బ్రహ్మాడు సతిచిత్ ఆదిత్యాద్యధికరణాన్ పురుషాన్ ముఖ్య బ్రహ్మదృష్టి భాజ తృష్ణేంబువా ఓకే చెప్పండి అన్నాడు బ్రహ్మ చెప్తా అన్నాడు హిరంగగర్భుడు చెప్తానం లేదు జీవుడు చెప్తానడం లేదు బ్రహ్మని చెప్తా అన్నాడు చెప్పండి అన్నాడు ఆదిత్య మండలాన్ని తీసుకున్నాడు ఆదిత్య మండలాన్ని తీసుకున్నాడు ఆదిత్య మండల పరిచ్ఛిన్నమైన పురుషుడు అంటే అసలు ఈ చెప్పేవాడు వినేవాడు కూడా ఒక స్థాయికి చెందినవాడు అది ఉండాలి దీంట్లో మీరు గమనించండి జగత్తుని చేతనంగా దర్శించడం అభ్యాసం చేయాలి జగత్తును జడంగా దర్శించకూడదు నిజానికి ఎవడైతే జగత్తును చేతన రూపంగా దర్శిస్తాడో వాడే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాయి మీకు గంగా నది కనపడితే అది ఒక చేతనతత్వంగా దర్శించాలి తప్ప ఒక జడమైన నీటి ప్రవాహము అన్నట్టుగా దర్శించకూడదు అలాగే ఒక కొండను చూస్తే ఒక చేతనుడైన ఒక చేతన తత్వము అద్భుతంగా అక్కడ ప్రకాశిస్తోంది అని దర్శించాలి కాళిదాసల్లా దర్శించారు అంచేతనే అతను కాళిదాస్ అయినాడు అత్యుత్తరస్యాం దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ ఆ ఉత్తర దిక్కునందు హిమాలయ అనే పెద్ద పర్వతము చైతన్యస్వరూపం దేవతాత్మ అస్థి అని దర్శించారు చెప్తుందంటే ఒక చైతన్య స్వరూపంగా దర్శించాలి చెట్టు చెట్టు మీద నేనైతే అసలు ఏమంటానంటే చెట్టు ఆకు త్రుంపడము తప్పు అని అలా అన్నా నేను ఆకు త్రుంపడం ఎవడైనా వచ్చి లెబ్బమే చెంపకాయ కొడితే ఎంత ఎంత కష్టం అనిపిస్తుందో చెక్కు ఆ చెట్టు ఆకు తుంపడం ఆకు తుంపడం దాకా వద్దు మీరు చెట్టు మీద బలంగా చెయ్యి కూడా వేయకూడదు ఎందుకు బలవేగించేయాలి దాన్ని తోయడానికి హక్కు మీకు ఎవరినిచ్చారు అదొక చేతన తత్వం అలా దర్శించాలి ఏదైనా సరే కాబట్టి సకల జగత్తును చేతనంగా దర్శించాలి ఓకే బాలాకి అలాంటి దర్శనం కలవాడు ఆదిత్య మండలాన్ని చూడబడినాడు అవ చూషాను ఆదిత్య మండలాంతర్గత పురుషుడు అంటే ఆ మండలాన్ని చేతనంగా దర్శించాలి ఆ పురుషుడు ఆ పురుషుడు బ్రహ్మ అని చెప్పాడు అని చెప్పినప్పుడు అంటే ఇది అసలైన అసలు సిసలైన పరబ్రహ్మ ఉపాసన కోసం మనం పెట్టుకున్న ఒక పరిచ్ఛేదమా లేక ఇదే బ్రహ్మణ అంటే బాలాకే ఉన్నాడో తెలిసినా ఏమోవి బ్రహ్మం కాదు బ్రహ్మ దృష్టి భాక్ అని పదం ఇదే ముఖ్య బ్రహ్మ ముఖ్యప్రాణం మాట కాదు ముఖ్యప్రాణం వేరు ముఖ్య బ్రహ్మ అంటే యథార్థమైన బ్రహ్మ అసలు బ్రహ్మ అంటే నిర్గుణ పరబ్రహ్మ అదే ఇది అని చెప్పాడు ఆ నిర్గుణ పరబ్రహ్మను ఈ మండలమునందు ఉపాసించుము కాదు ఇదే ఈ ఉపాసకుడు అలాగే ఉంటాడు ఉపాసకుడు విష్ణువున సాలగ్రామంలో ఉపాసిస్తున్నాను అనుకోడు అలా అనుకుంటే వాడు మహాబుద్ధిమంతుడే అవుతాడు విష్ణువును సాలగ్రామంలో ఉపాసిస్తున్నాను అనుకోడు అప్పుడు అది సంపద ఉపాసన అవుతుంది ఇదే విష్ణువు దాన్ని ప్రత్యేకం చేసేసి ఇంకా డౌన్ చేసి పెడతాడు సింబల్ని ఊరేగిస్తాడు సింబల్ని ఊరేగించడానికి సింబల్ని డి మూమెంట్ యు అండర్స్టాండ్ సింబల్ అ సింబల్ దెన్ ఊరేగి ఊరేగి ఉండదు అది సింబల్ కాదది ది ఈజ్ ది రియల్ అప్పుడు ఊరేగింది కాబట్టి సింబల్ని ఊరేగిస్తాడు సింబాలిజం అర్థం చేసుకోవడం మానేసి సింబల్ని ఊరేగిస్తాడు బాణహత్య కాలుస్తుంది పైగా దానితోడు ఏదో వీడికి ఉన్న వివిధ అజ్ఞానం అంతా బయట పెట్టుకున్నట్టు అయింది తప్ప దాంట్లో తత్వం ఏం మిగిలింది అటెవర్ సో ఇదే ముఖ్య బ్రహ్మన్నాడు ఆదిత్య పురుషుణ్ణి చూపించి చంద్రుని దగ్గరికి వచ్చాడు ఇదే ముఖ్య మళ్ళా ఏమంటే ఎన్ని ముఖ్య బ్రహ్మలు ఉంటాయండి ఈ చెప్పాడు కాబట్టి ఈ చర్చంతా కూడా ముఖ్య బ్రహ్మ గురించి చర్చ రైట్గా చెప్పాడో తప్పుగా చెప్పాడో ఉపక్రమం అంతా ముఖ్య ఉంది మనం ముఖ్య బ్రహ్మణ్ణి నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు కానీ బాలాకే అజాతశత్రువును హిరంగ గర్భుణ్ణి చెప్పే ప్రయత్నంలో లేరు వాళ్ళు అది మనం ఉపక్రమ సామర్థ్యం అది తమ అజా అయిపోయి చెప్పాడు లిస్ట్ చెప్పాడు పదో పన్నెండో అయిపోయా ఇంకా ఉన్నాయా అన్నాడు ముఖ్య బ్రహ్మలనే ఆయన అభిప్రాయం అంటే అయిపోయా అండి అని అయితే ఊరుకున్నాడు ఇంకా లేవు ఇంతే ముఖ్య బ్రహ్మలు అవి ముఖ్య బ్రహ్మలు కావు అప్పుడు అజాతశత్రు అప్పుడు ఆయన ఉద్దేశించే యాజాశత్రువు ఇలా అంటున్నాడు మృషా వైఖ నువ్వు చెప్పిందంతా కూడా అసత్యము ఎందుకంటే బ్రహ్మని పరిచ్ఛన్నం చేయడం అది సత్యం కాదు పరిచ్ఛన్నమునందు భావన చేస్తానంటే కరెక్ట్ బుద్ధి బనానా హే మూర్తికోన హి బనా బుద్ధి భావనకో బనా హే బాగుండదు కాదు ఇదే బ్రహ్మ అంటే మటుకు మృష తర్వాత ఎన్ని బ్రహ్మలు ఉంటాయి ఆదిత్యుడో బ్రహ్మ సూర్యుడో చంద్రుడో బ్రహ్మ ఎన్ని బ్రహ్మలు ఈ బ్రహ్మ బహుత్వం మృష మా సంవధిష్టా అందు నువ్వేం చెప్పగా చాలని చెప్పాడు నువ్వు చెప్పింది చాలే దాపేసే బ్రహ్మతే నేను నీకు బ్రహ్మం చెప్తాను తెలుసుకో అన్నాడు బ్రహ్మవాదితయా అపో నీవు చెప్పిన బ్రహ్మలన్నీ అముఖ్య బ్రహ్మలే ఇది అక్కడ మనం చూసాం ఈ చెప్పిన బ్రహ్మలన్నీ అసలే ఎందుకు పనికిరాలి అని త్రోసిపుచ్చాలా లేక సెకండరీగా అముఖ్య బ్రహ్మలుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా స్వీకరించాలా ఏం చేయాలి ఇది మనం మృహధార్మికల్లో చూసాం బుద్ధుడు ఏం చేశాడంటే అసలే ఎందుకు పనికిరాను అని తోసిపుచ్చాడు శంకరులు ఏం చేశాడంటే అలా వదిలే వాణ్ణి రక్షించు వాడిని కాపాడు వాడి శ్రద్ధను నిలబెట్టు వాడి శ్రద్ధని నాశనం చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో కొత్త శ్రద్ధని ప్రవేశపెట్టడం కష్టమవుతుంది వాడికి కొంచెం ముందుకు అడుగు వేసి ఉపాయం చూపిద్దాము అని వాటికి ఆ ముఖ్య బ్రహ్మ అని నామకరణం చేశాడు ఏమన్నా మీకు ఒక మాట చెప్పమంటారా అముఖ్య బ్రహ్మ అన్నాడంటే అబ్రహ్మ అన్నట్టే అముఖ్య బ్రహ్మ అన్నాడంటే అబ్రహ్మ అన్నట్టే ఇది ఎలాగంటే మాజీ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు మాజీ పిఎం అంటే నాన్ పిఎం అని అర్థం ఏవో కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి అల్టిమేట్గా అబ్రహ్మలు అయిపోతారు బట్ టెంపరీగా ప్రావిషనల్గా బ్రహ్మల కింద స్వీకరిస్తాం అది దట్ ఈజ్ హౌ శంకరా ప్రొసీడ్స్ అబౌట్ ఇట్ సో ఇవన్నీ అముఖ్య బ్రహ్మలే అని త్రోసిపుచ్చినాడు అపోద్య అపోద్య అంటే తిరస్కరించాడు అన్లెస్ మీరు అముఖ్య బ్రహ్మని తిరస్కరిస్తే కానీ ముఖ్య బ్రహ్మ దగ్గరికి రాలేదు మీరు అముఖ్య బ్రహ్మనే పట్టుకుని వేలాడుతూ ఉంటారు దాన్ని తిరస్కారం చేస్తే కానీ ముందుకు అడుగుపడదు కాబట్టి అపోద్య ఇప్పుడు ముఖ్య బ్రహ్మని చెప్పాలి ఈయన అన్యం అన్యం అంటే ముఖ్య బ్రహ్మ అముఖ్య బ్రహ్మకి అన్యం ముఖ్య బ్రహ్మ అవుతుంది ముఖ్య బ్రహ్మని చెప్పాలి ఆ ముఖ్య బ్రహ్మని ఎలా చెప్పాడో తెలుసిన యో ఏషాం పురుషాణం కర్త నువ్వు చెప్పిన ఆదిత్య చంద్రాది పురుషులన్నద్దరికీ కర్త ఎవడో ఎస్య ఏతత్ కర్మ ఏతత్ ఇది ఇదంటే జగత్ ధర్మాధర్మాలు పుణ్యాపుణ్యాలు కాదు ఈ జగత్తు ఎవని యొక్క కార్యమో కర్మ అంటే కార్యము అని అర్థం ఎవని యొక్క ఎఫెక్టో అధి ముఖ్య బ్రహ్మ అని చెప్పాడు ఇది ఉపక్రమం ఈ ఉపక్రమాన్ని బట్టి ఏతేషాం పురుషాణం ఎస్య ఏతత్ కర్మ అనే వాక్యములు పదబ్రహ్మను బోధించే వాక్యాలు అవుతాయి తప్ప హిరణ్య గర్భము కానీ జీవుణ్ణి కానీ బోధించేవి కాదాలవు తత్కర్తారం అన్యం వేదితవ్యతయా ఉపచిక్షేప అంటే ఉపక్షేపం చేశాడు అంటే ఆదిత్య బ్రహ్మ చంద్రబ్రహ్మ వీటన్నిటినీ చూసేసి అక్కడ ఆ స్థానంలో ఆ ముఖ్య బ్రహ్మని పెట్టున్నాడు అజాతశత్ సోపి అముఖ్య బ్రహ్మ దృష్టి భాక్ ఉపక్రమో బాధ్యేత కాబట్టి ఆయన చెప్పిన బ్రహ్మ అజాతశత్రువు చెప్పిన బ్రహ్మ ఏమిటా బ్రహ్మ ఏతేషాం పురుషాణం కర్త ఎస్సే ఏతత్ కర్మ అది బ్రహ్మ ఆ బ్రహ్మ కూడా హిరణ్య చేసి పెడితే నువ్వు అది కూడా ఆ బ్రహ్మే అయిపోతే బ్రహ్మను నీకు బోధిస్తాను అనే ఉపక్రమం కలదో అది విరోధమైపోతుంది ఉపక్రమ దోషం వచ్చేస్తుంది ఇంకా దీన్ని కూడా అముఖ్య బ్రహ్మ చేసేసారనుకోండి ఆయన చెప్పిన పన్నెండు అముఖ్య బ్రహ్మలు అన్నారు ఇప్పుడు ఈయన చెప్పిన ఒక బ్రహ్మ చెప్పాడు అయినా ఇది కూడా అముఖ్య బ్రహ్మ అయిపోతే యహ ఏతేషాం పురుషాణం కర్త యోవయ్య ఏతేషాం పురుషాణం కర్త ఎస్య ఏతత్కర్మ అది కూడా ముఖ్య బ్రహ్మ అయిపోతే ఇంకా అసలు ముఖ్య బ్రహ్మే ఉండదు ముఖ్య బ్రహ్మే లేకపోతే ఉపక్రమానికి విరోధం వస్తుంది కాబట్టి ఈ రెండు హే తో చెప్పబడేది ముఖ్య బ్రహ్మయే తస్మాత్ పరమేశ్వర ఏవా అయం భవితుమర్హతి కాబట్టి ఈ ఆదిత్యాది పురుషులందరికీ కర్త ఈ జగత్తు ఎవరి యొక్క కర్మయో ఆ తత్వము పరమేశ్వరుడే అగుత తగుము అదే కరెక్ట్ ఇప్పుడు ఇంకా దాన్ని యుక్తులతో సమర్థిస్తారు కర్తృత్వం చ ఏతేషాం పురుషాణం నా పరమేశ్వరాత్ అన్యస్వాతంత్ర్యేణ అవకల్పతే చూడండి ఆదిత్యచంద్రాదులకి కర్త జీవుడు అని ఒక పక్షం ఆదిత్య చంద్రాదులకి కర్త హిరణ్య గర్భుడు అని ఇంకో పక్షం నువ్వు చెప్పావు ఇన్ ఏ సెన్స్ ఆ రకంగా వాటిని సమర్థించవచ్చు బట్ ఇన్ వెరీ రియల్ టర్మ్స్ స్వతంత్రంగా ఆదిత్య చంద్రాది పురుషులను తన నుండి ప్రకటించి స్వతంత్రంగా ఇతరము యొక్క అపేక్ష లేకుండా జీవుడైతే కర్మాపేక్షంగా వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు హిరణ్య గర్భుడైతే తనే ఆయా హిరణ్య గర్భుడు కూడా పూర్వకల్పమునందలి కర్మలను జ్ఞానాన్ని తెచ్చుకుని ఆ రూప ఆయా రూపాలుగా ప్రకటమైనాడు హిరణ్య గర్భుడు కూడా కర్మకు వశుడయ్యే ప్రకటమయ్యాడు ఎష్టన్నా కర్మవశమే సమస్తన్నా కర్మవశముగానే ఉంటుంది ఏ రకమైన కర్మ పరవశత్వము లేకుండా స్వతంత్రంగా తన నుండి ఆదిత్యాది పురుషులను ప్రకటించిన తత్వము పరమేశ్వరుడు మాత్రమే కాబట్టి మీరు జీవుని ఎందు కూడా కింద మీద పడి కర్తృత్వాన్ని మీరు పొసిగించవచ్చు హిరణ్య గర్భుని ఎందు కర్తృత్వాన్ని ఎలాగైనా చెప్పచ్చు కానీ అసలైన సిసలైన కర్త మీరు కింద మీద అడ్జస్ట్మెంట్ చేయ కర్త కాదు స్వతంత్రమైన కర్త స్వతంత్ర కర్త అని సూత్రం పాణిని సూత్రం అంజనైన స్వాతంత్ర అయినా అంటున్నారు స్వతంత్రుడైన కర్త ఇతర అపేక్ష లేని కర్త ఇతర ఉపకరణముల అపేక్ష లేకుండా ఇతరము యొక్క సంబంధం లేకుండా తన నుండి తాను ప్రకటించినటువంటిది ఎవరు అంటే పరబ్రహ్మయే అగురు అక్కడికి ఏతేషాం పురుషాణం కర్త అనే వాక్యాన్ని సెటింగ్ చేసేసారండి ఇంకా ఎస్య ఏతత్ కర్మ అనుంది ఎస్య ఏతత్ కర్మ అనేదాన్ని ఎవని యొక్క కర్మ అంటే కార్యము ఈ బిల్డింగు ఫలానా వారి కర్మ అంటారు అంటే ఆయన అక్కడ కూర్చున్న ఆ బిల్డింగ్ను సవరిస్తూ కూర్చున్నాడని కాదర్థం ఆయన యొక్క కృతి నిర్మాణము దీస్ హిజ్ ప్రోడక్ట్ అని అర్థం అదే రకంగా ఏతత్ ఏతత్ ఇది ఇక్కడ రెండు పదాలకు అర్థం దగ్గర మీమాంస ఆ రెండు పదాల అర్థము సెటిల్ అయితే ఎస్సే అవుతుంది ఏతత్ అంటే ఈ సుఖం దుఃఖం అన్నారు అనుకోండి అప్పుడు ఇంకా ఎస్యా అంటే జీవుడు అవుతాడు కదా కర్మ అంటే పుణ్యం పాపం అన్నారనుకోండి అప్పుడు ఎస్యా ఎవరవుతారు జీవుడు అవుతాడు ఏతత్ అంటే జగత్ అన్నారు అనుకోండి కర్మ అంటే కార్యము ఈ జగత్తు ఎవని కార్యము అప్పుడు ఆ యవని ఎవరవుతారు పరబ్రహ్మ అవుతారు మీరు ఆ కర్మ అనే పదాలకి చెప్పే అర్థం మీద మొత్తం వ్యవస్థంతా ఆధారపడి ఉంటుంది ఏతత్ కర్మ అది ఇప్పుడు చర్చ ఎై తత్కర్మాయం పరిస్పందలక్షణ ధర్మాధర్మలక్షణ నిర్దేశ జగత్తులో అన్ని కదులుతో ఉన్నాయి వాయువు వీల్చుతోంది నదులు ప్రవహిస్తున్నాయి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఇది పరిస్పంద ఈ కర్మ అంటే ఆ పరిస్పందము అని అర్థం చెప్తే అప్పుడు ఎస్య ఏమిటవుతుందో తెలిసినా హిరణ్య గర్భుడు ముఖ్య ప్రాణం అవుతుంది ఈ కర్మ అనే పదానికి పుణ్యము పాపము ధర్మము అధర్మము అని అర్థం చెప్తే ఎస్యా ఏమిటవుతుంది జీవుడవుతుంది కర్మ అంటే ఆ పరిస్పందము కాదు ఈ పుణ్యపాపాలు కాదు ఆ రెండూ కూడా కాదు అంటున్నారు భాష్యక ఇక్కడ ఈ సందర్భంలో కర్మ అంటే నువ్వు అనుకున్న పరిస్పందము కాదు అది లేదా జీవపక్షంలో చెప్పిన ధర్మాధర్మరూపమైన కర్మ కూడా కాదు ఇక్కడ కాదు ఎస్యవై తర్మ అనే వాక్యంలో కర్మ అంటే ఆ రెండూ కూడా కావు తయ అన్యతరస్యాపి అప్రకృతత్వా అసంశద్ధితత్వాచ్ రెండు కారణాలు చెప్తున్నారు కర్మ అనే పదానికి ఆ అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం కాదు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రకరణలో కర్మ అనే పదానికి పరిస్పందము అర్థం చెప్తే అది ఆ ప్రకరణంలో ఫిట్ అవ్వదు ఇక్కడ పరిస్పందం గురించి మాట్లాడటం లేదు ముఖ్యమేకు బ్రహ్మ చెప్తా అన్నాడాకపోయి ఆదిత్యుడు బ్రహ్మచ అది ప్రకరణం అంతేగాని ఈ లోకంలో అన్నీ ఇలాగ భిషాస్మాత అది కాదు ప్రకరణం కాబట్టి ఇక్కడ పరిస్పందం అనే అర్థము ప్రకృతం కాదు పుణ్యపాపాలు అసలే ప్రకృతం కాదు ఏం మాఘపురాణం అని అనుకుంటున్నారా నాగపురాణం అయితే ఈ స్నానం చేస్తే పుణ్యము ఆ దీపం పెడితే పుణ్యము ఈ పండు తింటే పాపము ఆ కాయ తింటే పాపము అని అలా ఇదో ఉంటుంది ఇది అదేమీ కాదు ఆ సందర్భం లేదు కాబట్టి ఇది పుణ్యపాపాల ప్రకరణము కాదు అదిగో సూర్యుడు తిరిగేస్తున్నాడు చంద్రుడు తిరిగేస్తున్నాడు గాలి వీచేస్తోంది హిరణ్యగర్భుడే ఇదంతా నడిపిస్తున్నాడు ఎలక్ట్రిసిటీ అది కాదు ఇది బ్రహ్మ ఏది ప్రకరణం కాబట్టి ఈ రెండర్థాలు ఇక్కడ ఫిట్టు కావు ఒక హేతు ఇంకా రెండో హేతు అసంశబ్దితత్వాచ ఇప్పుడు ఆ కర్మ ముందు పుణ్య అని కానీ పాప అని కానీ పదం ఉంటే అది పుణ్యాపుణ్య సంబంధి కర్మ అని మనం అనుకోవచ్చు నిరుపదంగా చెప్పారు ఉపపదం ఏం లేదు కర్మ అని ఉందండి కర్మ దాని ముందు ఒక ఉపపదం పెట్టండి దాని ముందు ఒక పదం పెట్టండి సు సు అనే ఉపపదం పెట్టండి సుకర్మ అని అంటే పుణ్యం అండి దుష్కర్మ పాపం అలా కాకుండా ఈ బిల్డింగ్లో ఫలానాయన కర్మ అన్నారు అనుకోండి అది పుణ్యమా పాపమా పుణ్యపాపాల కోర కాదయా ఇది పుణ్యపాపాల మాట కాదులేదు నథింగ్ టు ఇట్ పుణ్యా పాప ఈ బిల్డింగ్లో ఆయన యొక్క కార్యము అనర్థం అక్కడ కర్మశబ్దాన్ని ప్రతిదానికి వైదిక కర్మేనా ఇంకా కాబట్టి పుణ్యపాపములు అర్థము చెప్పదగిన ఆ ఉపపదము అంటే ముందుండే ఒక ఉపసర్గ చిన్న స్క్రిఫిక్స్ అక్కడ ఏమీ కర్మాని మాత్రమే ఉన్నది ఆ ప్రకరణాన్ని బట్టి కర్మ అంటే కార్యము అర్థం చెప్పుకో అంతేగాని ఇదిగో కర్మ ఉంది జీవుడు కర్మ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇది జీవుడు యొక్క టాపిక్కే అని అలా పరుగులు తీయొద్దు రెండు హేతువులు ఇక నాపి పురుషాణామయం నిర్దేశ హిరణ్య కాదు అని ఇంకొక హేతు ఏమిటంటే హిరణ్యదర్భుడు కూడా పురుషుడే ఎటువంటి పురుషుడు ఈ ఆదిత్యాది పురుషులందరినీ తన ఎందు కలిగి ఉన్న పురుషుడు హిరణ్య గర్భుడు ఆయన కూడా పురుషుడే కాబట్టి ఇక్కడ పురుష నిర్దేశము కనుక అయినట్లయితే హిరణ్య గర్భుణ్ణి అసలు ఇక్కడ పురుష నిర్దేశం లేదు పురుషుల గురించి చెప్పట్లేదు ఈ పురుషులందరికీ కర్త ఎవడో వాడిని గురించి చెప్తున్నారు ఇప్పుడు జనరల్గా ఈ పురుషుల గురించి చెప్తా ఇంకో పురుషుడు గురించి చెప్పాడంటే ఆ లిస్టులో ఇంకొకటి వచ్చి జాయిన్ అవుతాడు అలా చెప్పట్లేదు ఇక్కడ ఆదిత్యాది పురుషులు ఇంకెవరైనా ఉన్నారా అని అన్ని పన్నెండో పదమూడో చెప్పాడ ఇంకా ఎవరైనా ఉన్నారనే ఇంకెవడూ లేరు ఈ పన్నెండే ఉన్నారు అప్పుడు ఎవడైతే ఈ పన్నెండు పురుషులకి కర్తయో అని చెప్పినప్పుడు ఆ ఎవడు ఇంకో పురుషుడు కాడు ఈ పురుషులందరికీ కర్త అయిన పురుషాతిరిక్తుడవుతాడు తప్ప ఇంకో పురుషుడు కాడు ఇప్పుడు డుబాయ్ వెళ్ళి ఈ పదిహేను మంది ఇండియన్స్ ఉన్నారండి ఈ పదిహేను మంది మీద ఇండియన్స్ మీద బాస్ ఒకడు ఉన్నాడు అంటే బాస్ ఇండియన్ అవుతాడా నాన్ ఇండియన్ అవుతాడా నాన్ ఇండియన్ అవుతాడు అవునండి డుబాయ్లో మీ దృష్టాంతం అలా తీసుకోండి నేను వాళ్ళు కూడా ఇండియన్ అయితే పదిహేను మంది ఇండియన్స్ ఉన్నారండి నా అందరూ పదిహేను మంది ఇండియన్స్ ఉన్నారు వీళ్ళందరి మీద బాస్ ఒకడు ఉన్నాడు అన్నప్పుడు ఆ బాస్ ఎవడవుతాడు నాన్ ఇండియన్ అవుతాడు ఎందుకంటే వీళ్ళని ఇండియన్స్ అని నిర్దేశించడం ద్వారా వాడు నాన్ ఇండియన్ అవుతాడు అలా కాకుండా ఇది ఇండియన్ కమ్యూనిటీ అండి వీళ్ళ పదిహేను మందికి ఆయన బాస్సు అంటే ఆయన కూడా ఇండియన్ అవ్వచ్చు అలా కాదు ఇక్కడ యహాషాం పురుషాణం కర్త అప్పుడు యహ పురుష కాదు యహ యషాం పురుషాణం కర్త కాబట్టి ఇక్కడ ఇంకొక పురుషుణ్ణి ఇంకొక పరిచ్ఛిన్న సమష్టి కానీ మ్యష్టి కానీ ఇంకో పరిచ్ఛిన్న తత్వాన్ని చెప్పడం కోసం వచ్చినటువంటి ప్రకరణం కాదు సకల పరిచ్ఛేదములకు అతీతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని చెప్పడానికి పూనుకున్నారు కాబట్టి మరో పురుషుణ్ణి నువ్వు ఈ పన్నెండు పురుషులను ఆయన చెప్పాడు ఆ పక్కన ఇంకో పదమూడో పురుషుణ్ణి ఈయన పెట్టాడు ఇది ఒక ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించాడు రెండేళ్ళు బాబా శిరిడి బాబాని పూజించాడు రెండేళ్ళు అయ్యప్పను పూజించాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చాడు మీ మొన్న ఏం పూజ చేయమంటారని అడిగాడా ఈ మూడు కాకుండా ఇంకోటిదో చెప్పాలి నేను అలాగంటే కాదు